అని వెళ్ళిపోయాడు వాన కెండకు అడ్డులేని స్వాగాదము తబలేని సభని ఎ సౌధమయ్యే ఒక రక్షించింది ఆ జీవిస్త్రీ వెళుతుంటే ఎట్లా ఉంది వాన కండపు నడ్డు లేని స్వాగాధము సరిలేని తబని ఎసౌధమయ్యేని వానికి ఎన్నికి అడ్డం లేదట వరకి ఏ వాసన ఆ వాసమే ఆ వాసం మీద ఎక్కడో ఉంది కప్పు ఎక్కడా లేదు సూర్య చంద్రులు సమస్తము కూడా అంత సాక్షిగా ప్రకాశిస్తూ ఉన్నారు అట్లా చేతి ఇల్లున్నదే ఒంగోలు మేడవైపోయిందట దేవేంద్రుని యొక్క మేరతో సమానంగా తయారైపోయింది పెద్దమ్మ గుర్తి అయి గట్టించు లాలు పెద్దమ్మ కుర్తి అయ్యి గట్టించుని లాలు భంగితే ఇక భావి ఉంది చెట్టు ఉండేది కళ పెద్దమ్మవారితో భయం ఎప్పుడు ఆ భయంని రాముతూ ఉండేదట ఆ పెద్దమ్మ పెద్దమ్మవారిని అట్లా ఉండేదట అట్లాంటి ఇంకా భార్య దేవత స్త్రీతో సమానంగా అయిపోయిందిట చి కన్నము కట్టుకొని ఇంటి ముళ్ళు లేని పిల్లల ఒళ్ళు లేదేదానికి లేదు కట్టకానికి పోసిలే వస్త్రాలు లేవు అతి ఒక్క ఆశలలో ఉన్నారే వస్త్రములు నేతకి లేక ఎత్తుబడి నట్టి పసిబారు పాలిచ్చు కోటలో పిలిచే నేతలేక ఎత్తుబడి ఉన్నాయట లేదన్నా పాలితేదంటే పదహారు గోలాలు కాగిస్తూ సగం ఎద్దు బ్యాగ్ట సగం ఎద్దు లోపల సంబంధానికి పోలి సంబంధానికి పోయితే ఏమిటయ్యా మీ పరిస్థితి అంటే మా పరిస్థితి ఏందరు పదహారు దోలాల సాల్తో సగం ఎద్దు లోపల సగం ఎద్దు బయట పెద్ద రంగు రావాలనుకున్నారు అది కాదు ఎవరు పంచలో పదహారు దోలాల సాలు ఎవరితో ఉంటే దాంతో కట్టేసాడు కట్టేస్తే లోపల కట్టే ఎవరుగా ఆ పంచలో కట్టేస్తే సగమేమో లోపల సగం బయట అట్లా ఉన్నాయట గొడ్డు అట్లాది సగవలిసి ఇస్తూ ఉన్నాయట కాలు ముక్కోట్ల మరి స్మాన్సిదా పగవాళ్ళు ఎవరి మంది రాసులయ్యారు ధన ధాన్యములుండే ధనము ధాన్యము కొట్లావతో లింగిపోయింది నా ఉపేరుతో సమానమైన ఐశ్వర్యం కలిగిపోయింది చూశాట బ్రాహ్మణులు హరిసరి ఏ గడ యొక్క లక్ష్మి కటాక్షం చే సమస్తమైనటువంటి వారి యొక్క ఇచ్చర్యులవత్తు కూడా మేము అతని తల్లి ఒక్కసారి తల్లి కటాక్షించిన వచ్చేసింది ఇస్తే ఏం వచ్చేవాడిని ఏమిస్తే ఏం తీరుచిన వారిద్యము అని సంతోషించాట ఇక మహత్తరమైన ఆనందం కలిగించ సర్వేస్తున్న వచ్చాడని చెప్పేవారికి తెలిసేవారు అర్పుణి అమ్మవారిని అలంకారం చేసి బయలుదేరి తీశాడట ఆ అర్పుణి అమ్మవారిని కాలయకు వెళ్ళి చెక్కరాజ తనయే వేండుతో తండ్రి ఆజ్ఞవే బయలుదేరిందట అనేకమైనటువంటి వాద్యములు అవుతూ కూడా వలయించుకుంటూ అనేకమైనటువంటి వంతు మారసులు అవతూ ఉంటూ బయలుదేరిపోతూ ఉండగా విస్తృగత్తుల మార యావతూ రెండు పారిశ్రముల ఎందు కాసి వస్తూ ఉన్నారట అతి యొక్క చీవితో వెళ్ళింది ఆ దేవాలయానికి వెళ్ళిందట అనేకమంది ఎటువంటి ఆ బ్రహ్మ యావండి కూడా ఆ పార్వతీ పరమేశ్వరులద్దరికీ కూడా స్నానములు చేయించి మహత్తరంగా అలంకారం చేశారట ఆ పార్వతీ అమ్మ వారిని అనుసరించిందట నన్నో మనం ఉన్న సమాతనులైన నిమ్మపురం నిన్నవాడికి నాసములేదు పురాణం ముదలైనటువంటి నన్న మృద్యుమైన కదా పదితే ఇంప్తాంగా ఆ శ్రీకృష్ణ స్వామి వారిని నన్ను నాకు భర్తయ్యుడుతుందా అనుగ్రహించు వారికి నాకు నిన్ను నమ్మి వారికి నా షీలు లేదు కదా తల్లి నాకు ఈ వరం చేయవలసిందని అవసరించిందట ఆ యొక్క గుప్త సమస్తమైనటువంటి ఒక్కది లేవన్నీ కూడా అనేకమైనటువంటి అర్చతలు యావత్తు కూడా తల్లిందు శివ వలన తిందొచ్చే మతం యావత్తు కూడా సహించి బయలుదరిందట ఆ పార్వతీదేవి యొక్క ఆలయం ఉంది బయలరిందట ేఘ మధ్యము నుండి వెళ్ళలేగలసిల్లు కొత్త ఆత్మలు తరంగునాంగా ఇక బయలుదేరింది మేఘమధ్యము నుండి గలసిల్లు కొత్త ఆత్మలు తరంగునాగధన మండలము మేఘంలో నుండి వచ్చినటువంటి యొక్క సొలకలు మెరుపుగా ఆత్మకారంగా ఉండు ఆత్మకారంగా బయలుదేరింది ధరమండలము నిర్జమించి చెదింకు దృగుంపు చందం గుణాంగా చనులలో నుండి బయలుదేరి చెరుస్తూ ఉన్నటువంటి బ్రహు ఆ దెవరికులా వయలుదేరిందటల భర్త గుండచ్చిన చవలిక మురుగు జనల్ని పొడతూ మోసిని రేవతకైవలి బ్రహ్మరేవుడున్నాడు నాట్యకాడు ఎత్తినటువంటి యొక్క ఎత్తగా వయలుదేరినటువంటి యొక్క లోకంలో అవుతూ హింప చేయటానికి వచ్చినటువంటి యొక్క దేవతగా వెయ్యేరింది దేవదానవ సంఘాతకరతలు సయ్యాబు సయ్య సమాష్టమాన పన్న కండ పాత పరివలయత పర్యాయ పరిభ్రాంత మందవాతల మంఠాన మధ్యమాన భూమిత భూముయత మహాన్నవ మధ్యమూనుంది సమయంతో ఇందిరా సుందమీ వైభవం గుణానవ సంఘాతకరతల సంయ్యాస్యా సమాగృత్యా పన్న ఎంద పాచ పద నిలయత పరిభ్రాంత పరిహా పర్యాయ పరిభ్రాంత మందమానభుమాయత మహాన్వ మధ్యం గుండి కనుకంటి ఇందిరా కుండీ వైభవంగున దేవరానులు ఉన్నారే ముప్పది మూడు కోట్ల దేవతులు అరువది ఆరు కోట్ల రాక్షసులు ఆ క్షేమ సముద్రాన్ని తడితే కనుగునందు మందర పర్వతాన్ని తల్లనిషేష తూ ఉన్నారు వాళ్ళు ముప్పై మూడు కోట్ల దేవతలు అరుగు ఆరు కోట్ల దేవతలు లాగుతూ ఉన్నారు దీన్ని ఆ క్షీర సముద్రాన్ని తరుస్తూ ఉన్నారు భూమిల్లిపోతూ ఉన్న సముద్రము అనే శతం మళ్ళేట అట్లాంటి యొక్క క్షీర సముద్రం నుండి బయలుదేరినటువంటి సుందరి వైభవం పునా ఆ లక్ష్మీదేవుడిగా బయలుదేరిందట ఆ సముద్రం నుండి వచ్చినటువంటి యొక్క లక్ష్మి ఎట్లా ఉందో ఆత్మకారంగా బయలుదేరిందట బహువిధ సుందరి మందిరం వెలువడి మహత్రమైనటువంటి యొక్క ఆ ఇంధన సుందరి ఉన్నరే పార్వతీదేవి యొక్క ఆలం నుండి వైదేరి కనకగా మానస కాతారనక కమల విఘనమాన మొత్త పరాళం మానస సరస్సులను మొమ్మ స్వామి వ్యవహరిస్తూ ఉన్నటువంటి యొక్క రాజహంసమారుగా మందగమనమునా కనక కలశయ కర్కస సంకాత పయోధరాభారరిత కలసములనే సమానమైనటువంటి కర్కసుములైనటువంటి కాస్తముల యొక్క బురూ చేత పరితం జమాన మధ్య నడుపుతోందట్ర ప్రముత్రికాలైన సచీల రామము కైదండబుని స్థగితములైనటువంటి అంగులు ఏకములున్నాయి వాటితో ప్రకాశిస్తూ ఉన్నాయట అనేక ఉంగరముల చేత ప్రకాశించినటువంటి యొక్క చేతితో ఖైదంగ ఒక శని కట్టి యొక్క చేతిని పట్టుకుందటో గండ భాగం వంద రేఖ కర్ణపత్రములు ఉన్నాయే మళ్ళీ చకితములైనటువంటి రేఖ కర్ణపత్రములు కర్ణభాగం వ్యాప్తూ ఉన్నాయక